త సమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరపరాద్రణే విష్ణుయామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తునూ యషేమదేవహిత్యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోనిష్టమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి సృష్టిరి సృష్టివియవి స్థితిరి స్థితివిదహ ేచేహతు భాష్యం తూన్యే ఆత్మని ఆత్మస్వ అనిశ్చయేతో అవిద్యకల్పి ప్రాణాదిశ్లో ఆత్మస్వరూపమునందు ఏ రకమైన అధ్యారోపములు సరికాదు ఇప్పుడు మీరు ఒక మ ఒక కుర్రవాడిని ఒక యంగ్ మ్యాన్నని చూస్తారు చూసి అంటే అధ్యారోపం ఎలా ఉంటుందో మీకు గుర్తు చేస్తున్నా ఇంతకుముందు అనుకున్నదే వీడు నా కొడుకు అని మీరు అంటారు అన్నప్పుడు వాడు కొడుకు అయితే నేనేమవుతాను తండ్రిని సో వాడు ఎదుర్కొండగా ఒక యంగ్ మ్యాన్ ఉంటే వాడు కొడుకు అని అన్నప్పుడు దీంట్లో బహిష్ప్రజ్ఞ ఎంత ఉంది అంతఃప్రజ్ఞ ఎంత ఉంది మీరు ఈ డిస్టింక్షన్ మీరు చూశారు కదా ఒక యంగ్ మ్యాన్ స్టాండింగ్ అది బహిష్ప్రజ్ఞ వాడు నా కొడుకు అన్నది అంతఃప్రజ్ఞ కాలేదు వాడు ముఖం మీద ఏమన్నా రాసి ఉండాలి వీడి యొక్క సూపరింపొజిషనే కదా అంతఃప్రజ్ఞ అయింది డ్రీమ్కి వేకింగ్ స్టేట్కి తేడా ఏమిటి వేకింగ్ స్టేట్ అయితే అన్న బహిష్ప్రజ్ఞ డ్రీమ్ అయితే అంత ప్రజ్ఞ కాబట్టి వీడు నా కొడుకు అంటే అది ఏమైనట్టు అది డ్రీమ్ అయినట్టేకింగ్ ఎస్టేటా డ్రీమ్ ఎస్టేటా ఇది నా ఇల్లు అంటే అది జాగ్రత్త అవస్థ అంటారా స్వప్నావస్థ నేను ఫలానా అంటే అది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సో ఈ విధంగా ఈ స్వప్నావస్థ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఎందుకండి ఎందుకని స్వప్నావస్థ కంటిన్యూ పేరు జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ పేరుతో స్వప్నావ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చూడండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరుతో స సారాన్ని కాచి అందరికీ పంచి పెట్టడానికి నడిచిపోతూ ఉంటుంది పేరు ఏమిటి ఆ పేరు డిపార్ట్మెంట్ యొక్క ప్రయోజనం ఏమిటి ఆ డిపార్ట్మెంట్ చూడండి ఆ డిపార్ట్మెంట్ చిత్రమైన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరుతో ఫారెస్ట్ని నాశనం చేసి కల్పన అమ్ముకునే కార్యక్రమం సాగిపోతూ ఉంటుంది చూడండి ఎంత దురన్యాయము ఆ విధంగా స్వ జాగ్రత అవస్థ అని పేరుతో స్వప్నావస్థ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కావండి తర్వాత ఎందుకని ఇలాగా అవుతోంది ఒకరోజు రెండు రోజులు కాదు మొత్తం జీవితం అంతా స్వప్న వీడి జాగ్రత్త అవస్థ అని అనుకుంటూ స్వప్నం నడిపిస్తున్నాడు అంచేతనే ఈ స్వప్నావ అది మధ్య మధ్యలో అది దెబ్బలు తగిలినప్పుడు వీడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు అది స్వప్నం అని తెలుసుకోవడం మానేసి కారణం ఏమిటంటే జాగ్రత్త పేరుతోటి స్వప్నావస్థ ఎందుకు మనం మనం ఒక స్వప్నంలో ఉన్నాము ఇది వాస్తవం కాదు ఒక కళగంటూ ఉన్నాము అనే సత్యాన్ని మనం గుర్తించకపోవటమే కారణం తర్వాత మనిషి బంధంలో ఉంటాడు బంధంలో ఉంటాడు ఏవో కంప్లైంట్స్ తోటి ఏవో ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాడు దాని పేరే బంధం బంధం అంటే తాళ్ళు కట్టేసి ఉంటాయని మీరు అనుకోద్దు అదే బంధం ఏదో బరువు కంటికి కానరాని బరువును మోసుకుంటూ పోతూ ఉంటాడు ఈ బంధంలో ఉండటానికి కారణం ఏమిటంటే ఏమిటి బంధం అంటే ఏమిటి బంధం యొక్క స్వరూపం ఏమిటి చూడండి బంధం యొక్క స్వరూపం ఏమిటంటే అనేక అనేక రకాలుగా చెప్తారు సో బంధం యొక్క స్వరూపాన్ని రకరకాలుగా చెప్తారు తాళ్ళు వేసి కడితే బంధంను ఒకడు అనుకుంటాడు తాళ్ళు కనపడవు మంత్ర ప్రభావం చేత కట్టేసినట్టుగా వరుణ పాశం అనేది ఒకటి ఉంటుంది అలాగనే ఇంకోహడనుకుంటాడు ఎవరికి తోచిన్న బంధాలు వాడనుకుంటాడు సో కానీ యథార్థమైన బంధము యొక్క స్వరూపం ఏమిటంటే సత్యము మిథ్య యొక్క కలయికకే బంధము అని తెలిసి అని శంకరం బ్రహ్మసూత్ర భాషల్లో ఉంటారు అధ్యాస భాషల్లో వీరు సత్యాన్ని కలగా బలగం చేసి అహమస్మి సత్యం అహం పితా అస్మి ఆ పిత అన్నది అమృతం అహమస్మి అనే సత్యాన్ని పితా అనే అమృతంతో కలిపి కలగాపలకం చేసేస్తుంది మట్టిని పంచదాని ముద్ర చేసి పెడతాడు మట్టిని పంచదాన్ని ముద్ర చేసి పెడితే ఎందుకు పనికిరదు సో బంధం ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ మనం దేనైతే జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త అవస్థలో అహమస్మి మాత్రమే సత్యం అహమస్మి అనే మాట నేను ఉన్నాను అనే అనే అనుభవము అది సత్యం వైపు చూపిస్తూ ఉంటుంది అది సత్యం వైపు అది తిరిగి ఉంటుంది అయితే ఇప్పుడు అహమస్మి అన్నప్పుడు అయాం అని కదా ఈ అయాం పక్కన రెండు మీరు జత అవకాశం ఉంటుంది ఏమిటి ఐ ఆమ్ వాట్ ఐఎమ్ ఫాదర్ ఐఎమ్ మదర్ ఐమ్ బ్రదర్ ఐఎమ్ బ్రాహ్మణ ఐఎమ్ క్షత్రియ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ దట్ వాట్ ఆ అయాంతో మీరు కలిపేటువంటి వాట్ ఇట్ ఈస్ ఫాల్స్ తర్వాత అయాంతో మీరు కలిపే హౌ ఈస్ ఫాల్స్ ఐయామ్ హౌ అంటే ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ అన్హ్యాపీ ఐఎమ్ చీర్ఫుల్ ఐఎమ్ ఐఎమ్ అన్ఫార్చునేట్ అని వీడు తన గురించి నేను ఏదై ఉన్నాను ఏదై అనే ఉన్నాను వరకు సత్యం ఏదై ఉట ఏది అయి ఉన్నాడో అదంతా ఫాల్స్ ఎలా ఉన్నాను అనేది కూడా ఫాల్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఎన్ని అంశాలు ఉన్నాయండి మూడు అంశాలు ఉన్నాయి ఒకటి అహమస్మి అంశం రెండు నేను ఫలానా అఫలానా అనే అంశం మూడోది నేనిప్పుడు ఈ విధంగా ఉన్నాను అనే ఈ విధంగా అంశం నేను బ్రాహ్మణుణ్ణి కష్టపడుతున్నాను అంటాడు దీంట్లో నేను ఉన్నాను ఒక బ్రాహ్మణుణ్ణి ది వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మిథ్య కష్టపడుతూ అనేది హౌ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మిథ్య కాబట్టి జాగ్రత్త అవస్థని మనం ఏదైతే అనుకుంటున్నామో అది కేవలము స్వప్నం మాత్రమే అది ఒక ఇూషన్ ఒక భ్రమ ఈ భ్రమ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీరే డిసైడ్ చేయండి భ్రమ అయితే ఉన్నది ఈ భ్రమ ఇది దేవుడు పెట్టాడు ఓకే వాట్ ఎవర్ వే యూ వాంట్ టు సే కొంతమంది ఏమంటారు ఫేట్ డెస్టినీ ప్రారంభకర్మ ఏదో పేర్లు పెడతారు ఏం పేర్లు పెట్టినా భ్రమభ్రమే కొంతమంది అంటారు ఇదంతా డెస్టినీ లేదు ఏం లేదండి ఇట్ ఇట్ ఇస్ ఆల్ యాక్సిడెంట్ ఓకే వాట్ ఎవర్ నేమ్ యూ డూ టు డజన్ మ్యాటర్ ఇప్పుడో తాడు చూసి పావుని భ్రమపడ్డాడండి ఈ భ్రమ వెనకాల పూర్వరంగం ఉందంటే ఏమైనట్టు ఏ పూర్వరంగం లేదు బై యాక్సిడెంట్ ఇప్పటికిప్పుడు ఇలా భ్రమ ఏమైతేనండి భయాన్ని అనుభవించటం తప్పలేదు కదా భ్రమ అనేది దాని దుఃఖాన్ని ఇచ్చి తిరుతుంది కాబట్టి తర్వాత ఈ ఈ కళ జాగ్రత్త అవస్థ అని దానికి పేరు జీవితము అని పేరు కెరియర్ ఫ్యామిలీ లైఫ్ దీంతో మళ్ళీ ఈ జీవితంలో ఈ కళలో అనేక కంపార్ట్మెంట్లు అనేక విభాగాలు అటువంటి జీవితము పేరుతో సాగిపోయేటువంటి కళ ఏదైతే ఉందో ఇది అనాది అనిపిస్తుంది అలా కూడా చెప్తాం ఓ సందర్భంలో అలాగే చెప్తాం మేము వేదాంతం సందర్భాన్ని బట్టి అన్నీ చెప్తాం మేం చెప్పింది మేమే ఖండించి పెడతాం మరి అది అన్నీ ఆ స్వాతంత్ర్యం ఉంటుంది వేదాంతికి నిరంకుశంగా ఉండడం అనేది ఒకటి సరే కర్మ చేస్తాను స్వర్గం వస్తుందంటే చైనా అయినా కర్మ చేసుకోవడానికి స్వర్గం వస్తుందంటే వాడు అవతలకోగానే ఇంకొకటి వచ్చిన్నప్పుడు అసలు స్వర్గంలో నిష్కామంగా ఉండదు నువ్వు కర్తవ్ కానీ చెప్తా దాల్ డిపెండ్స్ దేవతల వాడి యొక్క అర్హతను బట్టి ఉంటుంది పాఠం అనేది కాబట్టి ఈ ఈ స్వప్నము జీవితం అనే పేరుతో చలామణి అయిపోతున్నటువంటి ఈ స్వప్నం కలదో ఇది అనాది అని అంటారు కానీ సత్యం ఏమిటంటే అది అనాది ఆ కాల దాన్ని ఒకదాన్ని స్వీకరించి చెప్పిన మాట అభ్యుపగమ్యవాదము అంట ఓకే దెట్ ఈస్ ఎ ఫ్లో ఆఫ్ టైం ఓకే అందరూ అనుకుంటున్న దాన్ని మరి అటగోలుగా ఎందుకు మాట్లాడడం లెట్ ఇస్ యాక్సెప్టెడ్ అభ్యుపగమ్య వాద లెట్ ఇస్ యాక్సెప్టెడ్ దీనికి తెలుసు అది సత్యం కాదండి అయినా యాక్సెప్ట్ చేయి పోలే వాళ్ళతో వాడు కొంత సంతోషపడతాడు యాక్సెప్ట్ చేస్తే సంతోషపడతాడు కానీ సంతోషపడినాయి ఒకప్పుడు ఈ సంతోషపడడం అన్నది ఎలా ఉంటుందంటే దుర్జనస్థుష్యత ఇప్పుడు దుష్టుడు ఇప్పుడు వాటితో దెబ్బలంటే నువ్వు సరే కానీ నాయన నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటాం అంటే వాడు సంతోషపడతాడు ఇంకొకప్పుడు మూర్ఖస్థుష్యత వాడి అర్థం చేసుకుని అర్థం చేసుకోవటప్పుడు వాడిని చెప్తే కూడా అర్థం చేసుకోడు పోన్లో నాయన నువ్వు చెప్పినట్టే కానీ అని దీని అభ్యుపగమ్యవాదము అంటారు సెలవు దేర్ ఈస్ అ ఫ్లో ఆఫ్ టైం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ టైం ఈ స్వప్నం నడిచిపోతుంది ఈ జాగ్రత్త అవస్థ అనే పేరుతో జీవితం దీనికి అనాది అని అంటాం కానీ ఫ్లో ఆఫ్ టైం ఇట్ సెల్ఫ్ ఈజ్ కాబట్టి ఈ స్వప్నము జీవితం అనే పేరుతో చెలాకనేయ్యే స్వప్నం ఎప్పుడు ఉంది ఇప్పుడు ఉన్నది నావు మళ్ళీ మరుక్షణం కూడా నావు నావు నా జీవితం అనేది ప్యాస్ట్ నుంచి ప్రజెంట్ నుంచి ప్రజెంట్లో నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళేది కాదు జీవితం అలా ఉండదు జీవితం అంటే జీవితం ఎలా ఉంటుందండి నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వు అలా ఉంటుంది జీవితం ప్యాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు ఇదంతా కూడా మానసికమైన కల్పన తప్పస్త తప్పిస్తే నవ్వు తప్ప ఏమీ లేనేలేదు నోవుతేముందండి ఇప్పుడు కనుక ఈ స్వప్నాన్ని ఈ మిథ్యని ఈ కలని మూమెంట్ టు మూమెంట్ క్షణం తర్వాత క్షణం మనం దాన్ని రెన్యూ చేసుకుంటూ ఉంటాం ఏనాడు క్వశ్చన్ చేయడం వాడిని ఎదుర్కొన్న మనిషి కనబడ్డాడు వీడు నా కొడుకు వీడి అంతఃఫ్రజ్ఞే కదా అది స్వప్నమే కదా ఆ స్వప్నం ఆ క్షణంలో పుట్టింది అంతకు ముందు క్షణంలో లేదు మళ్ళీ వాడు అవతలకి పోయి వీడి మధ్యలోంచి వాడు పక్కనే తప్పుకున్నాడు అనుకోండి కొడుకు లేడు తండ్రి లేడు అయిపోయింది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత గుర్తుకొచ్చాడు కొన్ని మళ్ళీ కొడుకు ఇప్పుడు ఈ కొడుకు వీడు బిగినింగ్ లెస్ నుంచి వస్తున్నాడా లేకపోతే అనాథ్ నుంచి వస్తున్నాడా ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏమీ లేదు ఈ ఆర్ రెన్యూయింగ్ ఇట్ మూమెంట్తో మూమెంట్ మానసికంగా దాన్ని అధ్యారోపణ చేసి దాన్ని రెన్యూ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఈ స్వప్నం నుంచి నిద్ర లేవడం ఇలాగా ప్రబోధం ఇలాగా ఎలాగంటే ఇది స్వప్నము అని తెలుసుకోట తెలుసుకుంటాయే ప్రబోధం అనబడుతుంది ప్రబోధం అనేది వేరే ఏమీ ఉండదు ఇది మనం అనుభవిస్తున్నది స్వప్నరా బాబు ఇది అని తెలిసేసుకుంటే అదే ప్రబోధం కానీ మనము ప్రబోధము మేల్కాంచుతకు మనం సిద్ధంగా ఉండం ఎందుకంటే మనం ఈ స్వప్నము కొనసాగటంలో మనకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అభిరుచి ఉంటుంది వాడు మేల్కోడు ఎందుకు మేల్కోడు సో పడవ ఆరున్నరకి ట్రైన్కి వెళ్తాను నాలుగు గంటలు లేపండి నీళ్ళు నాలుగు గంటలకు లేపారు లేపితే లేవడం ఓన్లీ ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా నాలుగున్నర అయింది ఐదు అయింది లేవడు ఐదున్నరకు వచ్చారా మమ్మల్ని ప్రమం తీసుకోవడం నువ్వు ట్రైన్కి వెళ్ళిదా మానిదా నిన్ను లేపలా అక్కర్లేదంటే నేను వెళ్ళమండీ పడుతున్నా అదేదో ముందే ఏడవచ్చు కదా ఇదేదో నువ్వంటూ గతం ఇది ఏదో నువ్వంటూ క్యాచ్ ది ట్రైన్ అలా ఉరికే అనుకున్నాడు అంతే ఆ విధంగా మనం కూడా ఉరికే వేదాంత క్లాసులు అటెండ్ చేస్తూ ఉన్నాం అహంబృంహస్ అని ఇలా అంటూ ఉండడమే కానీ వీ డోంట్ వాంట్ వీ వాంట్ టు కంటిన్యూ టు స్లీప్ యూ వాంట్ టు కంటిన్యూ టు డ్రీమ్ అలా పడుక్కుని ఉంటే లేచి లేవాలంటే దానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది అట్లీస్ట్ బిగిన్ బిక్ ఆ స్ప్లంబర్ బయటికి రావాలంటే అలాగే పడుక్కుని అలాగా ఆ డ్రీమును అలా కంటిన్యూ అయ్యాలి ఏదో ఊహాలోకంలో ఆ మబ్బు ఉంటుంది అలా మొత్తుగా పడి అవహాలోకంలో నేను ఏదో ఏదో వెళ్ళాను హాంకాంగ్ వెళ్ళాను లేకపోతే మరో చోటకి వెళ్ళాను ఈ డబ్బులు వచ్చాడు అలా ఆ ఊహించుకుంటూ అలా పడుకున్నాను ఈ లైక్స్ ఇట్లా లేవడం సో ఆ నేను నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా బతి నా బ్యాంక్ అకౌంటు ఈ బ్యాంక్ అకౌంట్ భ్రమ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది సమాజంలో కానీ అది బాగా నిండా ఉన్నప్పుడు అలా అనిపించదు నేను ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను సుఖంలో ఉన్నవాడికి జీవితం అంటే ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తుంది దుఃఖంలో ఉన్నవాడికి ఎప్పటికైనా మళ్ళీ మనం సుఖాన్ని చూడగలుగుతామా అనే డౌట్ వస్తుంది ద్వేషం ఉన్నవాడికి ఈ శత్రువును మనం వినాశం చేయకుండా అసలు బతకడం కష్టం కదా అనిపిస్తుంది అలా ఉంటుంది భ్రమ ఆ కళ అలా ఉంటుంది ఆ స్వప్నం ఉంటాడు మనిషి అదే సత్యం భ్రమ పడుతూ ఉంటాడు అప్పుడు వాటితోటి ఇది సత్యం కాదా అని చెప్పేవనుకోండి వాడికి తెలియదు వడు వాడు హీ ఇస్ నాట్ రెడీ టు గెట్అప్ కాబట్టి మనకి వీ డోంట్ వాంట్టు ఎండ్ దిస్ డ్రీమ్ ఎందుకంటే మనం ఏం చేసామంటే మన ప్రేమ మన బుద్ధి మన యుక్తి మన శక్తి అన్నీ కూడా ఆ స్వప్నంలో కుదవబెట్టి ఉన్నాము జీవితం అనే పేరుతో చెలాబణ్యేటువంటి స్వప్నంలో మన శక్తి యుక్తి అన్నీ దాంట్లో ఉన్నాయి మన అభిరుచింతో దాంట్లో ఉన్నాయి మనం ప్రేమించేవన్నీ దాంట్లో ఉన్నాయి అది ఇప్పుడు స్వప్నం అంటే ఎలా ఉంటుందంటే ఇటు వీడు వీడు ఎంటీ అయిపోతాడు అంచేతనే ఓ మహాత్ముడు అని ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డ నేను ఏమీ కాను అంటే నాకు ఒక కెరియర్ కానీ ఫ్యామిలీ కానీ ఇల్లు కానీ వాకిలు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ రిలీజియన్ కానీ సోషల్ స్టేటస్ కానీ పుణ్యం కానీ పాపం కానీ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏమీ లేదు ఏమీ లేదు I strip myself off totally and I stand naked. Naked is a human being. I am not a human being. Nobody is doing it. I am not a human being. I am not a human being. I am not a human being. I am not a human being. వెన్ హీ బికమ్స్ ఏ నో బాడీ అంటే ఈ ఈ కళా ఈ జాగ్రత్త అవస్థలో వీడికి ఉన్నటువంటి సర్వమును కూడా ఛాలెంజ్ పారేసి ఐ మే నో బాడీ అని ఎవడైతే రియలైజ్ చేస్తాడో అదే అహం బ్రహ్మాస్మి అదే బ్రహ్మజ్ఞానము అని అంటారు దాన్నే ఈ అజ్ఞాననిద్దర నుంచి మేల్గాంచుట అని అంటారు అది మనకి సిద్ధించాలంటే ఓ రోజు వస్తుంది ఎప్పుడైతే ఆ రోజు ఎప్పుడూ ఎప్పుడు మనం మనకున్న శక్తియుక్తి అంతా పెట్టి ఈ భ్రమ నుంచి నేను బయటపడాలి దేవుడా నాకు వద్ది అని వాడు ఒక తీవ్రమైన వైరాగ్యంతో ఒక పూర్ణమైన ఆకాంక్షతో నాకు ఇంక ఏమీ వద్దు సంవత్సరంలో కొంతమంది ఉంటారు బాబోయ్ నాకు పెళ్ళొద్దు నాకు ఏమీ వద్దు నీకేం కావాలో చెప్పు నీ దగ్గర నా సగం కావాలి తీసుకెళ్ళిపో నీ బ్యాంక్ అకౌంట్లో సగం కావాలో పట్టుకెళ్ళిపో త్రీ ఫోర్త్ కాదు పొంది పట్టుకోనుకో ఇంకొద్దు నాకు అసలు దా ఆ పెళ్లికి సంబంధించి ఒక ఒక అయోటా కూడా నాకు వద్దు అని అంటాడు వాడు వాడు కలిగిపోయినా ఆమె అదేవాడు అటువంటి వైరాగ్యం జిహాస అంటారు హతమిచ్చా అటువంటి తీవ్రమైన వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాడు నిద్ర నుంచి మేల్కాల్చుతాడు నేను చెప్పేది కొంచెం గడబడగానే ఉంటుంది మరి సంసార దృష్టి ఆలోచిస్తే మరి నన్ను ఏం చేయమంటారో చెప్పండి సో ఈ పాఠం అలాంటిది నిన్ను కూడా ఇలాగే అన్నాను కాబట్టి ఈ నిద్ర నుంచి ఈ కళ నుంచి మేల్కాంచాలి అంటే దానికి ఒక ప్రైస్ ఒకటి పే చేయాల్సి ఉంటుంది ఏమిటా ప్రైజ్ అంటే వైరాగ్యము అసంగత అనే ప్రైజ్ని పే చేయాలి తర్వాత ఈ ఈ కళ నడుస్తోంది వచ్చి సారా జీవితం పేరుతోటి దీని ఎందు అభిరుచి ఉండకూడదు దాని మీద మీకు అభిరుచి ఉందంటే అయిపోయిందంతే బంధంలో పడిపోయి ఇప్పుడు నా మటిక్కి నేనే ఆ పుస్తకం ఈ పుస్తకం వచ్చింది ఆ పుస్తకం వచ్చింది నేను రచయితను నేను ఇది నేను అదే అది చూడడానికి చాలా స్పిరిచువల్ యాక్టివిటీలా ఉంటుంది దాని ఎందు నేను అభిరుచి పెట్టుకుంటే అదో సంసారం అయిపోతుంది దాంట్లో పెట్టిపోతుంది పుస్తకం తయారవటంలో తప్పేం లేదు కానీ దాని ఏందో ఆసక్తి ఉంటే అది కూడా సంసారమైనది కర్తృత్వ భోక్తృత్వ రహితంగా చేస్తే పర్వాలేదు లేకపోతే అది సంసారం అభిరుచి అనేది ఎలా ఉంటుందో దానికోసం దృష్టాంతం చెప్పాను కాబట్టి అసలు మీకు వాస్తవం ఏంటంటే ఆ కళలో ఉండే కొన్ని మీద అభిరుచి తగ్గిస్తే సరిపడదు మొత్తం కళ మీద మొత్తం లైఫ్ మీద ఆ లైఫ్ యొక్క డీటెయిల్స్ మీద వీడికి అభిరుచి పోవాలి అవి ఎక్కడికి పోవాలి వాటి స్థానంలో ఉంటాయి అభిరుచిపోతే అప్పుడు వీడు ఆత్మస్వరూపము నుండి నిలబడి ఉంటాడు హి గెట్స్ స్టెబిలైజ్డ్ ఇన్ హిజన్ సెల్ఫ్ అప్పుడు ఆ స్థితికి నిద్ర మేలు కాంచిన స్థితి అది లేనంత ఈ అజ్ఞానము ఈ కల్పన ఈ భ్రమ ఈ కళ ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది తర్వాత కొంతమంది ఓ ప్రశ్న అడుగుతారు ఏమంటే మీరు కళ్ళను పేరు పెట్టారు జీవితానికి ఇది కొనసాగాల అక్కర్లేదా కొనసాగాల్సిన అవసరం ఉంది కదా చూడండి ఆ ప్రశ్న మీరు అంత గట్టిగా ప్రెస్ చేస్తే బాగుండదు కొనసాగాల్సిన అవసరం ఉందనే మాట చూసారా దాన్ని గట్టిగా ఆలోచించాల్సిన మాట ఏమిటి అవసరం కొనసాగాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఒకడు రోడ్డు మీదకి వెళ్తాడు సడన్గా ఏదో యాక్సిడెంట్ అవుతుంది పోతాడు ఏమైంది వాట్ హ్యాపెండ్ the world did not come to ananda even the family did not come to ananda everything moves on it's konasaagi konasaagi untay stop no inka ilage konasaagalaney what kind of condition it is it is not inevitable konasaagi theeralne rule is let it end and it went to a you want to call it ఒక తీవ్ర దానికి తీవ్రమైన వైరాగ్యం అని మీరు అనుంది మీరు ఏమి పేరు పెట్టినా కూడా దాన్ని నెగెట్ చేసి కంప్లీట్ నెగేట్ చేయడానికి వీడు సిద్ధపడ్డప్పుడు మాత్రమే వీడు ఈ స్వప్నం నుంచి బయటపడగలుగుతాడు క్యాస్ట్ క్రీడ్ అన్ని విభేదాలు అలాగే పెట్టుకుని కర్తృత్వం అలాగే పెట్టుకుని భోక్తృత్వం అలాగే పెట్టుకుని ఇల్లు నాది వాకిల్ నాది ఇది నాది అది నాది నేను నాది నేను నాది నేను నాది మీ అండ్ మైండ్ సిండ్రోమ్ను అలాగే కొనసాగిస్తూ ఉంటే మీకు ఉన్నది డ్రీమ్ అవుతుందా లేకపోతే సత్యం అవుతుందా సత్యం ఉండడు కాదు కాబట్టి ఇక్కడ ఈ ఈ డ్రీమ్ ఉన్నది ఎలా ఉంటుందంటే సంసారుల యొక్క డ్రీము అది ఎంతసేపు నేను నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి నా బ్యాంక్ అకౌంట్ చుట్టూ తిరుగుతూ వీడు ఈ డ్రీమ్లోంచి వెళ్ళి ఒక సంప్రదాయంలో ప్రవేశిస్తాడు సంప్రదాయంలో సంప్రదాయంలో సంప్రదాయం అంటే ఏమిటి సంప్రదాయం సమ్యక్ ప్రధానం గురువు జ్ఞానాన్ని ఇవ్వడం వీడి జ్ఞానాన్ని తీసుకోవడం అది సంప్రదాయం అది కాదు నన్ను ఒక అడిగారు మీరు సంప్రదాయబద్ధంగా సన్యాసం తీసుకున్నారా అని అడిగారు అంటే నేను ఏ సంప్రదాయం అండి అడిగారు ఏ సంప్రదాయం శృంగేరి సంప్రదాయమా అయితే నేను ఆ సంప్రదాయం ప్రకారం తీసుకోలేదు సన్యాసం ఏ సంప్రదాయం What answer? You are going to give nessas... like to that question. So, why do you say that? In this situation, there is no place. This is no place. This is no place. This is no place. This is no place. This is no place. Human is in this place. Allah is in this place. He is in this place. He is in this place. Everyone is in this place. So, ఈ ఇటువంటి కళాల కళ స్వప్నాంశములనన్నిటినీ ఎప్పుడైతే తిరస్కరిస్తాడో అప్పుడు అంటే మనస్సు ఎలా అయిపోతుందంటే చాలా లైట్ అయిపోతుంది మనస్సులో కాంప్లెక్సిటీస్ ఏమి ఉండదు కాంప్లెక్స్గా ఉండదు చాలా లైట్గా ఉంటుంది తర్వాత ఇన్హిబిషన్స్ ఏమి ఫ్రీడమ్ వచ్చేస్తుంది టోటల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనస్సు అటువంటి టోటల్లీ ఫ్రీ తర్వాత ఇప్పుడు గృహస్థ అజ్ఞాని ప్రతి దానితోటి ఐడెంటిఫై అవుతూ ఉంటాడు ల మహాత్ములు దేనితోటే ఐడెంటిఫై కాలేరు దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ ఓ నాలుగు పాఠాలు చెప్పి నేను గురువుని అంటాడు నేను మొన్న ఓ సభకు వెళ్ళాను ఓ మహాత్ముడు ఉన్నాడు పక్కన ఆయన ప్రసంగం అయిన నా ప్రసంగం ఆయన ఆయన ప్రసంగంలో ఆయన ప్రారంభం ప్రసంగం ఎలా ప్రారంభం చేశారంటే వేదిక మీద ఉన్న స్వామీజీకి నా ప్రణ నా నమస్కారములు ఎందుకంటే నాకంటే కూటాడైనా వేదిక మీద ఉన్న నా స్వామీజీకి నా నమస్కారములు సభాసులందరికీ ఆశీస్సులు అని సో నాకు నమస్కారం నాకు ఒక్కడికి ఎగ్జిబిషన్ ఇచ్చి నన్ను నన్ను స్పేర్ చేసాడు అందుకు తెచ్చుకోవాలి ఈ స్పేరుడ్కి ఎందుకంటే పోలే పెద్ద నోరు వాడు వీటితో మనం పెట్టుకోవద్దనుకున్నాడు ఏమో నన్ను ఒక్కడిని స్పెరీ చేసి నాకు ఒక్కడికో దండం పారేసాడు అయిపోయాను ఇంక నేను నోరు మొత్తకుండా పళ్ళు అంతే నీకు దండం పెట్టేశాను కదా అయిపోయింది కదా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఆశీస్సులే ఆశిస్సుని ఇచ్చేస్తున్నాడు ఆయన వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళు అడగలేదు ఆశీస్సు లేదమ్మా పాపం వాళ్ళు వచ్చి వచ్చి కూర్చున్నారు ఆశీస్సుల కోసం రాళ్ళు ఏదో వచ్చారు ఎవరో సాధువులు వచ్చారు ఏదో వచ్చి బాట నలు చెప్తున్నారు కదా మైకులో చెప్తున్నారు కాబట్టి వచ్చి కూర్చున్నారు ఆశిస్సు దండం పెడితే ఆశిస్ ఇవ్వచ్చు అవకుండానే ఆశిస్తున్నారు అంటే ఏమిటి హీ హాజ్ ఆల్రెడీ అస్యూమ్డ్ ఏ రోల్ అప్ ఆన్ హింసాన్ రోల్ వెసిస్తున్నాడు ఆయన అప్పుడే అంతా కూడా స్వప్నం దీంట్లో ఏది యథార్థం లేదు కాబట్టి కాబట్టి ఇక్కడ గౌడపాదాచార్యులు ఇల్లు వాజులి బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడలేదు ఆయన ఆయన వాటి గురించే మాట్లాడతాడు ఈ సంప్రదాయాల బంధాల్లో ఉంటారు చూసారా ఈ వాదము ఆ వాదమో అని వాళ్ళని పట్టుకుని మీరందరూ కూడా వివిధ కల్పనలలో ఉన్నారయా అని చెప్పేసి తోసుకొచ్చారు ఇది పిండీకృతార్థ ప్రాణం దగ్గర మొదలుపెట్టి స్థిత్యంతం దాకా ఉన్నటువంటి ఈ శ్లోకాలన్నిటికీ సమష్టి అర్థాన్ని నేను మీకు చెప్పాను శంకరాచార్యులు దేన్నైతే పిండీకృతో అర్థ అన్నారో దాన్ని నేను ఒక పది నిమిషాల టైంలో మీకు వివరించి చెప్పాను ప్రత్యేకం పదార్థ వ్యాఖ్యానం ఫల్గూ ప్రయోజనత్వాత్ యత్నో నృత ఇప్పుడు ప్రాణ ఇది ప్రాణవిధ ప్రతీదానికి కాలైతే కాలవిధ అని ఇలాగ ప్రతిదానికి ఆయన వ్యాఖ్యానం చేయలేదు ప్రాణాది స్థిత్యంతా అక్కడ ఆది ఇక్కడ అంతా చెప్పేసి మధ్యలో డాష్ పెట్టి తీసుకుంటారు ఏమన్నా అవన్నీ మీరు వివరించవచ్చు కదా అంటే ఏమిటి వివరించేది వాడిని నిద్రపోయి ఏవేవో కళలు అన్నీ ఈ కళలన్నిటికీ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తే వాటి మీద వ్యాఖ్యానం రాయటం ఇదోకనా ఏమిటంటే వివరించేది అన్నీ కళలు నేను కళ్ళ అది ఏమీ సత్యం లేదని చెప్తూ ఉంటే వివరించేది కాబట్టి ప్రయోజనం ఎక్కువ లేదు వాటిని వివరించటంలో ప్రయోజనం అల్పం ఫలుగు అల్పమైన ప్రయోజనం కలిది కనుక నేను వివరించే ప్రయత్నం చేయలేదు దాని మీద టీకాకారుడు ఏమంటున్నాడంటే అత్యల్ప ప్రయోజనము మంచిది కింద టీకాకారు నయవని టీకాకృత అవి తత్ సాధ్యత ఇది శంక్యం తథపి మందబుద్ధీనాం ఉపకారాయ య్యతే భాష్యకారులు ఈ వీటి అన్నింటినీ పట్టుకుని సాగతీయటం దాంట్లో ప్రయోజనం అల్పం అని ఆయన తీసి పక్కన పెట్టారు కాబట్టి టీకాకారుడు కూడా అలా చేయకూడదు ఇంకా టీకా రాయడం టీకాకారుడు ఏం చేయాలంటే భాష్యకారులు విధులు పెట్టిన గ్యాప్ని వీడు ఫిలప్ చేయాలి పనిపెట్టి ఎందుకు అలా ఫిల్ అప్ చేయటం అంటే మందబుద్ధీనాం ఉపకారాయ సో ఇలాగ పని కట్టుకునే నాయన నువ్వు ఇక్కడ ఈ నలభై ఎన్నో వాదాలు ఉన్నాయి దీంట్లో ఏవైనా ఓ రెండో మూడో నాలుగో ఐదో నీ బుర్రలో ఉండే ఉంటాయి వాటిని నేను కొంచెం దులుపుతాను కాసుకో అని చెప్పేసి జనాల్ని హెచ్చరిక చేసి ఓసారి దొలపాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కాబట్టి ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెయింట్ వేయాలనుకోండి ముందు ఏం చేస్తారు ఒకసారి శుభ్రంగా అంతా కూడా దులిపేస్తారు దులిపి పెయింట్ వేస్తారు లేదా అంత ఉంటే ఏంటో తెలిసినా దులిపే శుభ్రంగా దులిపే నో పెయింట్ ఈ పెయింట్ వేసేదంటే సంప్రదాయం అయిపోతుంది కొత్త సంప్రదాయం నో పెయింట్ లీవ్ ఇట్ ఫ్రీ ఎందుకో పిలుస్తున్నా అండి వీడు ఆత్మస్వరూపుడు వాడు ఆల్రెడీ పరమబ్రహ్మస్వరూపుడై ఉన్నాడు వాడికి మళ్ళీ వాళ్ళెత్తి ఇంకొక స్టేటస్ పెట్టక్కర్లేదు అలా పెట్టి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మనం వేసుకొచ్చే వాదాలు పెట్టామే వీళ్ళందరూ అలాగ అలాగే పెడతారు దాట్ మీరు ఆశ్చర్యపోతారు ఒక ఆయన ఉన్నాడు ఆయన మామూలుగా ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఆయన హీఈస్ డూయింగ్ ఆల్ రైట్ హీ హీ హాజ్ నో బేసిక్ సంసార బద్ధుడు అదంతా అదంతా లౌకికంలో ఉన్నాడు ఏవో సుఖ దుఃఖాలు అవన్నీ ఉంటాయి అందరికీ ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఆయనకి ఉంది ఆయన కొంపలో ఆయన కూర్చున్నాడు ఆయన ఎవళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఆయన కొలనేవో ఆయన చేసుకుంటున్నాడు ఓ మహాత్ముడు ఆయన ఇంటికి పాపం పాపం ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సాధువులను కొంత రెస్పెక్ట్ చేయటం అలాంటి కుటుంబంలో పుట్టాడు తర్వాత పాపం వెతుక్కుంటూ వచ్చాడు కదా అని ఆయనకి స్వాగతం చెప్పి భోజనం పెట్టి అన్నీ చేసిన తర్వాత ఈయన ఏమన్నాడంటే నువ్వు ఎప్పుడు పుట్టేవన్నాడు అంటే నేను పంతొమ్మిది వందల పుట్టాను పన్నెండు ఫార్తశంలో పుట్టావు మంచిది అవును నువ్వు నీ నక్షత్రం ఏమిటండి అంటే ఏదో పూర్వ పూర్వ పలుకుని ప్రథమ పాదం ద్వితీయ పాదం ఏదో చెప్పాడు ఆయన ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి పాపం చెప్తే నీది సింహరాశి అయిందని నేను విన్నానమాట సింహరాశి ఇప్పుడు వృష్టికానికి బాగుంది కానీ సింహానికి బాగులేదండి ఆయన ఇంట్లో భోజనం చేసి ఆయనకి చేసి ఉపకారం ఏమిటంటే ఇది అనేప్పటికి అంతవరకు బాగానే ఉన్నాడే ఈయన రాకపోతే బాగానే ఉండేవాడు కూడా ఈయన ఏమన్నాడంటే ఏమిటండమిటండంటే నేను ఆశ్చర్యపోయాను నీకు నాగదోషం ఉంది నాగదోషం నాగదోషం ఉందంటే వీడు స్తన్నైపోయాడు ఈ మాట పాపం అమ్మగారు విన్నారు లోపల నుంచి ఆవిడ మరింత కంగారు ఉంటాడు వెంటనే వచ్చేసి ఇద్దరు కాలు పట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఎన్జిఓలో చెప్పడంటే రాశాడు ఆయన లిస్ట్ కింద రాసాడు చేయాల్సింది రాసి వెళ్ళిపోయాడు తర్వాత ఏమైందో అయింది వెళ్ళిపోయాడు నేను కాకినాడ క్లాసులకి వెళ్ళాను వెళ్తే ఆ ఎవరోలో చెప్పారు వాళ్ళ పాప ఇప్పుడు బెంగల్లో పడిపోయారు వాళ్ళు దారి ప్రాబ్లం ఎవరో చెప్పారు ఇప్పుడు ఇంకో స్వామి వచ్చాడు అక్కడ భగవద్గీత పాఠం చెప్తున్నాడు రమణ భగవాన్ ఏదో గ్రంథం కూడా పాఠం చెప్తున్నాడు వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేయని చెప్పారు చెప్తే నా దగ్గరికి వచ్చారు మీ మీరు మా ఇంటికి ఒకసారి భిక్షకు రావాలని నేను అన్నాను లిస్ట్ చూసే ఖాళీ లేదు అంటే ఈసారి వచ్చినప్పుడు నేను రానని చెప్పను ఈసారి వచ్చినప్పుడు అని చెప్తూ ఉంటాను ఈసారి వచ్చినప్పుడు సో ఆఖరికి ఇంక ఇప్పుడు ఖాళీ పాపం నిరుత్సాహం వెళ్ళిపోయారు అప్పుడు ఎవరిలో వచ్చారు మళ్ళీ నా దగ్గరికి మీరు ఒక్కసారి వాళ్ళ పంపలో అడుగుపెట్టి అంటే ఎప్పుడైనా బాబు రోజుకి ఎన్ని భోజనాలు చేస్తాం అంటే ఫోన్లన్నీ టీవీ వాళ్ళు ఓకే టీం మామూలుగా ఇక్కడ కాచిస్తారు తాగుతాను సరే ఈవేళ టీం ఇంట్లో తాగుతాను అండి అని ఇక్కడ వద్దని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగడానికి వెళ్ళాను అప్పుడు ఆయన రాసిచ్చిన పుస్తకం ఎదురకుండా పెట్టారు దీనికి ఏదైనా మీరు పరిష్కారం చూపించారు సో ఇలా ఉంటుంది సరే అండి నేను అదో ఎంత ఇచ్చారు దక్షిణ అడిగాను ఐదు వేలు ఐదు వేలు ఈయన ఐదు వేలు దక్షిణ పుచ్చుకుని వాళ్ళకి చేసిన ఉపకారం ఉపకారం చేసేటంటారా ఉపకారం చేసేటూ ఈ మాట మనం అంటే నా ఈ శాస్త్రం చదివాను ఆ శాస్త్రం కాల ముహూర్త కాల దర్పణం చదివాను ఇది చదివాను అరడమైన పుస్తకాల పేరుతో చెప్తాడు సంస్కృతం నేను ఈ పుస్తకాల సమీపంతా కూర్చోం వారి శబ్దం చెప్పు ఈ కాలం చెప్పొచ్చు సంస్కృతం రాకుండా నువ్వన్నీ ఇప్పుడు చదివేవాయా ఈ రకంగా ఈనాటు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పద్ధతి ఇలా ఉంది ఏ సమాజంలో ఆ దోషాలు ఉంటాయి ఇప్పుడు ఇది దీన్ని నాలా ఎవడో ఒకడు భగవంతుడు అలాంటి ప్రేరణ మరి ఏం చేద్దాం ఎవడో ఒకడు దీన్ని ఇలాగని చెప్పే ఆడం అవసరం ఉందంటారా లేదంటారా ఎవరో ఒకటి వన్ మేవరిక్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే దిస్ ఇస్ ఆల్ సంబద్ధ్ అని చెప్పాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు ఉంది తీసుకున్నవాడు తీసుకుంటాడు లేనివాడు లేదు చెప్పే సందర్భం కాబట్టి మహాశంకరులు గొప్ప జ్ఞాని వారు పలుగు ప్రయోజనత్వా అని వారు అన్నారు కానీ టీకాకారులు అన్నారు టీకాకారులు ఏం చేస్తారంటే దాన్ని సాగతీసి చుట్టుముట్టు అన్ని వివరాలు చెప్పి దాన్ని ఖి ముందుకు వెళ్తాం అది భావ దర్శయ్యే తం భావ సదు పశ్యతి త్రహ సముపైతితం పండుచ్య వైత్య చిత్రకరణలో సెక్షన్స్ కింద మనం చూడవచ్చు సో ఫస్ట్ పార్ట్ ఏమిటంటే మనం చూసిన దాంట్లో జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సర్వ సమత్వాన్ని ప్రతిపాదించాలి ఒక పదిహేను ఇరవై శ్లోక సెకండ్ పార్ట్ ఏమిటంటే లోకంలో ఉన్నటువంటి సంప్రదాయాల పేరిట శాస్త్రాల పేరిట లోకంలో చలామణి అవుతున్నటువంటి అస కల్పితములైన తప్పు యాక్సెప్టబుల్ కానీ సిద్ధాంతముని అల్టిమేట్గా యాక్సెప్టబుల్ కావు నేను గివెన్ సిచ్యువేషన్ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ రెలవెన్స్ ఉంటే ఉండొచ్చు బట్ ఓవరాల్గా మనిషి యొక్క బంధ నివృత్తి అనే అంశంలో ఇవన్నీ కూడా త్రోసిపుచ్చాల్సి ఉంటున్నాయి వాటిని అన్నిటినీ క్రోడీకరించడం సెకండ్ భాగం ఇప్పుడు మూడో భాగం వస్తుంది తర్వాత నాలుగో భాగంతో మొత్తం పూర్తవుతుంది ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు సాధకుడు ఉంటాడు సాధకుడు ఈ ఆత్మతత్వాన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి సమాజంలో ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా చదువుకున్నారు కదా పొన్లండి నేను అన్నా ఆయన సంస్కృతం చదువుకోలేదు ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేసిన ఆయన నేను వారి శబ్దం అడిగితే చెప్పలేడా కానీ అందరూ వల్ల లేరు పండితులు ఉన్నారు శుభ్రంగా స్వచ్ఛంగా సంస్కృతాన్ని గట్టిగా చదువుకున్నటువంటి విద్వాంసులు ఉంటారు అంత పెద్ద విద్వత్ ఉంటుంది ఈ శాస్త్ర గ్రంథాలను కూడా రచిస్తారు ప్రవచిస్తారు అన్ని చేస్తారు కానీ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్తారు కాబట్టి సరే ఏమీ చదువుకోకుండా ఏవో పైపడి మాటలు చెప్పి నడిపించేవాడు అలాగే ఉంటాడు కానీ చదువుకున్నవాడు మాత్రం ఏమో కాబట్టి సాధకుడు కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉందంటారా లేదంటారా అసలు సాధకుడు అనేవాడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు వైట్ ఈస్ హ్యాపనింగ్ లైక్ దాట్ అదే అంత పేటెంట్లీ రాంగ్ దాని ముఖం చూడగానే దాంట్లో నిస్సారమైనది అని దాని ముఖం దా వేరే మీకు హేతులు ఏమక్కర్లేదు పెద్ద పాండిత్యం అక్కర్లేదు దాని ముఖం చూడగానే దాని సారము ఎంతో తెలిసిపోతుంది దాని సారము ఎత్కించి సారము ఉంటే ఉండొచ్చు లేకపోతే సుతరాము నిస్సారమైనా కూడా అవ్వచ్చు దాని ముఖం చూడగానే తెలుస్తూ కానీ జను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మానవుడు ఎందుకని ఈ బంధంలో చిక్కుకుంటున్నాడు సంసార బంధం ఒకటి తప్పలేదు ఆసక్తి ఏదో తల్లి కొడుకు ఇలాంటి ఆసక్తులు తప్పలేదు వాటి నుంచి తప్పించుకుని వచ్చి గిలగిల కష్టపడి తప్పించుకుని వచ్చి అంబిలికలు కార్డు కట్ చేసినంత ప్రయత్నం చేస్తే కానీ వీడికి ఇల్లు వాకి అనే బంధం నుంచి బయటపడలేడు దాని నుంచి బయటపడి వచ్చి ఏదో మహాత్ముడు అనే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇంకో బంధంలో పడిపోతాడు ఇంకో బంధంలో పడతాడు ఓ ఓ బండాన ఒకటి పట్టుకుంటాడు ఓ గ్రూప్మెంటాలిటీ belongingness that medaka oka thai okata kartadu kaashai entai kartadu yache edo okino hotu bette kadalo nastaru ha so they want to they want to come, put him into a flock and he wants to go into a flock that a sense of identity is one a belongingness psychological need untundi వాడు దేనికి సంబంధం లేకుండా గాల్లో అలా ఫ్రీగా ఉండడం వాడికి ఎప్పుడు అంత ఫ్రీడమ్ వాడు ఎరగడం ఆ ఫ్రీడాన్ని తట్టుకోలేడు ఫ్రీడమును కూడా తట్టుకోలేడు అంటే దేంట్లో ఒక దాంట్లోకి వెళ్ళిపోయి తను తాను కట్టేసుకుంటే కానీ వాడికి నిద్రపడదు అలా ఉంటాడు వీడి కోసం సిద్ధంగా ఇంకో హుడికార్చుకుని ఉంటాడు ఏమిటి అసలు వాట్ ఈస్ ఆల్దిస్ అనే మరి మానవ మనోవిజ్ఞానాన్ని మానవ మస్తిష్కాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా ఒకడు ఉంటాడు ఎం భావం దర్శయ్యే యశ వాడు ఎవరిలోనో మహాత్ముడి దగ్గరికి వెళతాడు వెళ్ళి నువ్వు గురువు ఏదో అంటాడు అంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు ఏదో చెప్తాడు ఇగో ఇదని చూపిస్తాడు నువ్వు గురువు అని వెళ్తే ఆయన మీరు వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది మీరు కర్మకాండవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే అయ్యా మీరే మహాత్ములు అంటే నువ్వు నీవు నీకు ఏదైనా ఓ కర్మ చేసుకుండు కానీ అని ఏదో అంటాడు ఏదో పెడతాడు అదే ఉపాసకుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఏదైనా కొత్త ఉపాసన ఒకటి చేద్దాం నేను ఇంతకుముందు ఏదో చేస్తున్నాను అండి గాయత్రి ఉపాసన చేస్తున్నాను అది పనికి రాదు ఇంకోటి ఏదో చేద్దాం రా అని ఇంకో ఉపాసన ఏదో పెడతాడు ఏదో చూపిస్తాడు వీడు అదే చూస్తాడు ఎం భావం దర్శయ్యే దంభావం సత పశిది ఏ తత్వాన్ని ఎవడు ఎవడికి చూపిస్తాడో వాడు దాన్నే చూస్తూ ఉంటాడు వీడు చూపించింది చూస్తాడు కాశీపట్నం చూడర బాబోయ్ అని చూడరా అని చిన్నప్పుడు వాడు ఇలా ఇలా ఇలా చప్పట్లు కొట్టి అదే గంట కొట్టి పిలిచేవాడు మేము ఐస్ ఫ్రూట్ కొనుక్కుని అనా ఇచ్చి ఐస్ ఫ్రూట్ కొనుక్కుని ఎంజాయ్ చేస్తూ మేము ఎంజాయ్ చేయడం అడిగి దాంట్లో అదే అదే ఎంజాయ్ పెట్టు చేతో ఐస్ ఫ్రూట్ ఎర్ర కళ్ళ చూడడం రబ్బర్ బ్యాండ్ ఉన్న కల రోడు చేతిలో ఐస్ క్రూట్ వీడు హీజి క్యాండిడేట్ ఫర్ దిసి కాశీపట్నం చూడదు నాన్న దానికి వీడు క్యాండిడేట్ వీడి దగ్గర మూడు అనాలు నాయనగారు మూడు అణాలు లేకపోతే పావలా ఇచ్చి ఉంటారు పావలాలో రెండు అణాలు రెండింటికి అయిపోయాయి ఐస్ క్రూట్ కోటే కలరోడ్ అయిపోయాయి వీడు ఇంకొక అణ మనం కొట్టేయచ్చు అని వాడు సిద్ధంగా కాచూ కూర్చుంటాడు వీడిని పట్టుకొస్తాడు ఇలా రా కాశీపట్నం చూపిస్తాను ఎలా రా అని పిలుస్తాడు ఒక పెద్ద మనిషి తరహాగా పిలుస్తాడు కాశీపట్నం ఏ ఉంటుంది కాశీపట్నంలో చూస్తే తెలుస్తుంది మనయితే చూపించే అనా అని అనా జైల్లో వేసుకుని చూపిస్తాడు అనా ఇచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోతే వల్స్ గివెన్ వాడి రిటర్న్ చేయాలి గట్టిగా అడిగితే తేడతాడు కూడా ఆ చూపించింది కూడా చూపించాడు జబర్దస్త్ నానా పడి ప్రేమగా మాట్లాడతాడు అనా జైలో వేసుకున్న జబర్దస్త్గా మాట్లాడతాడు కాబట్టి నోరు మూసుకుని ఆయన చూపించింది చూడడం లా చూపిస్తాడు పన్నెండు బొమ్మలు చూపిస్తాడు చూపించిన తర్వాత ఈ థింగ్ థింగ్ కొట్టడం ఉంటుంది సరే అది ఆపేస్తాడు కామెంటరీ ఆపేస్తాడు వీడింగ్ లాగా చూస్తూ ఉంటాడు మనం అంత కంటే పెద్ద ఏం కాదు మన అలాగే ఉంటాం సంభావం దర్శయజస్సు తంభావం సత పశి భాష్యకారులు ఏమంటారు చూద్దాం కింబహుమా ఇన్ని మాటలు ఎలా అదే అవతారిక ఎంభావం ఏది చూపిస్తే అది చూసేస్తాడు అదే చూస్తూ ఉంటాడు ఎంభావంటి ఏది భావ చూపించే సంప్రదాయం ఏమిటా సంప్రదాయం ఏమంటే ఇంత దాకా చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టులో ఏదో ఒకటి చూపిస్తాడు వాడు అది వీడు పట్టుకుంటాడు వాడు చూపించింది వీడు పట్టుకుంటాడు ప్రాణాదీనం అన్యతమం ఆ భావం అనేది ప్రాణము అని మొదలుపెట్టి సృష్టి స్థితి లయ వరకు చెప్పామే వీటిలో ఏదో ఒకట్యి ఉండొచ్చు ఉక్తం అనుక్తం వా ఇంతకు ముందు చెప్పిన ప్రాణ మొదలుకుని స్థితి దాకా ఉండే ముప్పయో నలభై ఉన్నాయి వాటిల్లో ఏదో ఒకట్యి ఉండొచ్చు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ అవి ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ అవి దాంట్లో ఒకట్యి ఉండొచ్చు లేదా అనుత్తంగా ఇంకో కొత్తది ఏదైనా కూడా ఉండచ్చు కొత్తది కూడా వస్తుంటాయి రోజూ వస్తుంటాయి కొత్త కొత్తవి రోజూ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వాస్తులో కొత్త ఇప్పుడు చైనా నుంచి కొత్త రకం వాస్తుంది దానికి పేరు మనుషు అనేది పేరు చూడండి కొత్తలు అంతా పాతర్వాత ఏదో వాస్తు శాస్త్రం అని ఏదో అగ్నేయ ఈశాన్యం ఈ భాషలో ఏదో మనం మన సంస్కృతికి సంబంధించిన భాష కదా అది ఎలా లేదట్లా మనదైన భాష కదా అది తెలిమినాలది అదేనో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్ కళ్ళ దాంట్లో ఏమీ సందేహం లేదు బట్ స్టిల్ ది లాంగ్వేజ్ ఈజ్ అవర్స్ ఇప్పుడు అది అది పక్కకు తోసేసి కొత్తది పట్టుకొస్తుంది దాంట్లో ఇప్పుడు ఇంకొకటి చిత్రం ఇది చూస్తే నాకు ఆశ్చర్యం అంటే మరి నాకేం వేస్తుందా లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఏమైనా ఇస్తున్నాము అయితే ఉన్నాం నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు మీరు జాతకం చెప్పాలనుకోండి సపోజ్ జాతకం చెప్పడము లేకపోతే ఏదో గ్రహ ఏదో చెప్పాలనుకోండి చెప్పాలంటే మీరు వేషం వేయాల్సి ఉంటుంది ఒక రకము పంచకట్టు ధ్రోవతి రంగు వేషం బొట్టు ఇలాంటివన్నీ జుట్టు బొట్టు ఇవన్నీ కట్టు బొట్టు జుట్టు ఇవన్నీ కొంత పకడ్బందీగా ఒక సంప్రదాయబద్ధంగా ఉంటే ఎదరబడి ఇంప్రెస్ అవుతాయి అలా అనుకునేవాడిని ఈ మధ్యకాలంలో అది కాదు అవన్నీ ఎగగొట్టేసి వీడు సూటు గుట్టు వేసుకుంటే ఇంప్రెస్ అవుతున్నారండి వచ్చి మీరు ఆ ల్యాప్టాప్ పెట్టుకుని సూటు గుటులో ఉంటే టోపీ కూడా ఉంటుంది మామూలుగా కౌబాయ్ హ్యాట్ లాంటి హ్యాట్ ఒకట బ్రిటిష్ షర్స్ పెట్టుకుంటాను అలాంటి ఒక రౌండ్ హ్యాట్ పెట్టుకుని ఉంటాడు ఉండి వాడు ద సన్ ద మూన్ అని ఇలాంటి ఉంటాడు అండ్ పీపుల్ గో ఫర్ హిమ్ అసలు ఇంతకుముందు దీని ఆపోజిట్ వేషం వాడి దగ్గరికి వెళ్ళేవారు దాన్నంతా దానికి తిలోదకాలు ఇచ్చి వీడి గంట పొందుతున్నారు ఇది కీసేది వీడిని కీసే ఆ వేషం వాడు ఆశ్చర్యపోతాడు నేను జనాలనే ఆకర్షించడం కోసం ఈ వేషం వేస్తే ఇదేటిది వీరి అంతా ఇంత విడ్దూరంగా ఉందేడు ఈ రకంగా ఎవేవో సిద్ధాంతాలు పట్టుకుని జనాలకు చూపిస్తూ ఉంటారు వీళ్ళు చెప్తారంటే వాళ్ళు మనకేవో చెప్తారు కానీ అసలు తత్వాన్ని పరిశీలించాలి అని చెప్పరు పాపం భగవాన్ అవణ మహర్షి చెప్పేవారు నేను అనే అనుభవం ఉందా నీకు ఉందండి లేకపోవడం ఏంటి నేను అనే అనుభవం ఉన్న బట్టే కదా ఈయన దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతున్నాం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ యూ గా కేమ్ టు ది పాయింట్ నేను అనే అనుభవం ఉంది కదా మిగతా అనుభవాలన్నీ తర్వాత వచ్చినాయి మొట్టమొదటి అనుభవం నేను కాబట్టి ఈ నేను ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవాలి సో ఆయన ఏం చేసేవారు హౌ టు ఇంక్వైర్స్ How to investigate! That is what makes you think, right? Humans are afraid of feeling the관. Just because you have plates ready to read a little formula and get準備 if you are all ready. Guess there can be all in mind. So whereas This is why people take this They call them, how to look, how to think, how to investigate is seen. When I say that, జస్ట్ వాట్ టు థింక్ చెప్తారు వాట్ టు థింక్ చెప్తారు ఏదో ఏదో పెడతాడు హనుమంతుడు అంటాడు లేకపోతే దత్త అంటాడు రాముడు కృష్ణుడు ఓల్డ్ ఫ్యాషన్డు రాముడు అండడు ఉన్నమ శివాయ్ మరీ ఓల్డ్ ఫ్యాషన్డు అసలే అసలే ఫ్యాషన్ లేదు ఉన్నమా శివాయ్ కాబట్టి ఏదో కొత్తది ఏదో పెడతాడు